ఐదు వందల అరవై ఐదవ కీర్తన వేదముదీర్చదు వేరే శాస్త్రములు ఏదియు ఉదీచదు ఇది నీ మాయా నీవల్ల బ్రతికిరి నిండు దేవతలు నీవల్ల అసురలు నెరి జరి ఆవల నిందరికాత్మవు నీవే చే చిక్కులే భువినీ నిమ్మి పాండవుల నీ వారంటివి కమ్మర విడిచితి కౌరవులా ఇమ్ములని వావి ఇద్దరికొకటే తెమ్మలాయనీ తీరని చిక్కు జగమున నీదే నెగడిన జీవులు నీవారు తగు శ్రీ వెంకట దైవమయన్నియు తెగినీ దాసులు తెలిసిన చిక్కు